శ్రీ శ్రీ శ్రీ సాధు నిచల్ల స్వామిజీ వారి చేరచితమైన శ్రీ విచార సాగరము అనేటువంటి గ్రంథాన్ని అనుబంధ సామాన్య నిరూపణం అనేటువంటి తరంగంలో సాధన చతు సంపత్తి తెలుసుకుంటున్నాము వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షుత్వము నాలుగు సాధనాలలో వైరాగ్యం గురించి నిన్నటి వరకు తెలుసుకున్నాము ఈరోజు అథమాధి షట్ నామ సమాధి షట్క సంపత్తి యొక్క నామ నిర్దేశం చేస్తున్నాడు సమాధుల్లో ఆరు సాధనాలున్నాయి ఆ ఆరు సాధనాల యొక్క సమూహమునకు సమాధి షట్క సంపత్తి శమం ఆది ఏషాం తే సమాధి శమము ఆదిగా కలిగినటువంటి సమూహము సమాది షట్క సంపత్తి దోహ పదిహేనవది చూడండి తీనియే భిన్న భిన్నమా శమము ఒకటి ధమము రెండవది శ్రద్ధ మూడవది సమాధాన నాలుగవది ఉపరామ్ అంటే ఉపరతి ఐదవది తితిక్షా ఆరవది ఈ ఆరింటి యొక్క సమూహమునకు సమాధి షట్క సంపత్తి అని ఈ విధంగా మహాత్ములు చెప్తూ ఉన్నారు అందులో మొదటిది శమము దాని గురించి చెప్తూ ఉన్నాడు చూడండి పదహారవ దోహ మన విషయన్న తేరోకునో సమతి కహ తుధీరా ఇంద్రియ గను కోరోకునో ధమభాకీరా మనసును విషయముల నుండి నిరోధించుట దీనికి శమము అని అంటారు మరియు శబ్దాది విషయముల నుండి ఇంద్రియములను నిగ్రహించుటను ధమము అంటారు ఈ విధంగా ఎవరు చెప్తున్నారు అంటే బుధవీర సుధీర బుధవీర బుద్ధిమంతులైనటువంటి కోవిదులు పండితులు చెప్తూ ఉన్నారు ఇది దోహ యొక్క అర్థం విరద్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ము స్వలక్ష్య నియతావస్థ మనసమతే అని శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమల్ల చెప్తారు విషయవ్రాతాత్ అంటే విషయ సమూహము నుండి శబ్ద స్పర్శ రూప రస గంధ విషయ సమూహము నుండి దోషదృష్ట్యా ముహుర్ముహు పదే పదే విషయాలలో దోషమును దర్శించి ఆ విషయాల నుండి మనస్సును నిగ్రహించుట నిరోధించుట సమము అని అంటారు అని లక్షణం చేశారు ఆచార్యుల వారు మరియు ఏకవృత మనస స్వలక్షేణయత స్థితి సమ ఇుచతే సద్భి సమలక్షణ వేది శబ్దాది విషయములు ఆది యంత్రములు గలవి బహువిత్త వ్యయ ఆయాసాధ్యములు పరిణామశీలములు మరియు సారహీనములు అని విషయాలలోని దోషములను పునఃపున దర్శించు పురుషునికి నియమముచే వైరాగ్యము కలుగును అనగా దోష దర్శనము వైరాగ్యమునకు హేతు అంటే కారణము ఈ విధంగా దోషాలను దర్శిస్తేనే వైరాగ్యం కలుగుతుంది ఇట్లు వైరాగ్యము సిద్ధించిన మీదట మనస్సును అంటే అంతరింద్రియమును స్వ లక్షమగు తన స్వరూపమునందు సగుణ బ్రహ్మమందు కానీ నిర్గుణ బ్రహ్మ ముందు నిశ్చలంగా నిర్వికారంగా నియమముచే ప్రతిష్ఠింపజేయుట శమము అని శమ లక్షణమును ఎరిగినటువంటి విద్వత్ పురుషులచే చెప్పబడినది అని సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహంలో తొంభై ఆరో శ్లోకంలో ఆచార్యులు సింహం యొక్క లక్షణము చేశారు ఈ సింహం గురించి అక్కడ తొంభై శ్లోకం నుంచి నూట శ్లోక పర్యంతం విస్తారంగా చెప్పారు అంటే మనస్సును విషయాల నుండి నిగ్రహించుట మనస్సును విషయాల నుండి నిగ్రహించుట అనంటే శ్రవణాదులు కూడా విషయాలే కదా శ్రవణము శ్రోత్రేంద్రియానికి విషయము మరి శ్రవణాదులు కూడా చేయలేకపోతాం అప్పుడు ఎట్లా మరి అని సదానంద మునింద్రుల వారు చెప్తూ ఉన్నారు శ్రవణాది వెతరిక్త విషయభ్యో మనస నిగ్రహ శమం అన్నారు శ్రవణాది వ్యతిరేక్త విషయములు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనసును నిగ్రహించాలి అని శమం యొక్క లక్షణం చేయబడింది తీవ్రాయం బుభుక్షాయా జాతాయం భోజనాదవు మన ప్రవృత్తుర్భవతి అన్య వ్యాపారం మనసే నెరవచ్చతే బాగా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం తప్ప మనసుకు ఇంకొకటి రుచించదు భోజనాల కంటే అన్యమైనటువంటి విషయాలు రుచించవు ఇంతేకాదు భోజనే విలంబాచతే ఆ భోజనం చేయడానికి కూడా విలంబమును ఆలస్యమును కూడా సహించదు మనస్సు అంటే భోజనం చెయ్యాలి చెయ్యాలి అనేటువంటి తహతహ తపన ఉంటుంది మనస్సుకు అట్లే సక్చందన వనితాది విషయాలను అన్నిటిని కూడా వదిలేసి తత్వజ్ఞాన సాధనాలైనటువంటి శ్రవణ మనన నిధిధ్యాసనములందు అత్యంత అభిరుచి ఎప్పుడైతే కలుగుతుందో దానికి శ్రమము అంటారు అంటే విషయాల నుండి వెనక్కి మరల్చి పునఃపున ప్రయత్నం చేత శ్రవణాదులయ్యందు సంలగ్నం చేయాలి స్వ లక్ష్యం సంలగ్నం చేయాలి ఒకసారి రెండు రెండుసార్లు కాకుండా పునఃపున నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి అభ్యాసం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అది అనాయాసంగా వెనక్కి తిరగదు దానికి ఏం చేయాలి వైరాగ్యం కూడా కావాలి ఆ వైరాగ్యము ఎలా సంపాదించేది అంటే దోష దర్శనం చేత సంపాదించదు విషయాల్లో ఉన్నటువంటి దోషాన్ని మనస్సుకు దర్శింపజేసి ఆ విషయాల పట్ల వైరాగ్యాన్ని కలిగజేస్తేనే అప్పుడు మనస్సు వెనుదిరుగుతుంది విషయాల్లో వైరాగ్యము కలగకుండా ప్రియబుద్ధి కనుక ఉన్నట్లయితే మనస్సు నిరోధించడం కష్టం ఎందుకంటే అనేక జన్మల్లో విషయాల ఎందు పరుగులు తీసినటువంటి మనస్సును వెనికి తీసుకురావాలంటే ప్రబల సంస్కారం ఉన్నది కాబట్టి అది వెనుదిరగడము చాలా కష్టమవుతుంది మనో నామహా వ్యాఘ్రో విషయారణ్య భూమిసు చరచత్రన గచ్చంతు సాధోయే ముముక్షవహరలు చెప్తారు వీక చూడమని ఈ విషయములు అరణ్య భూముల్లో మనస్సు అనేటువంటి వ్యాఘ్రము తిరుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ చాలా ప్రమాదకరమైనటువంటిది అందుకని ఆ మనస్సు సంచారం చేసేటువంటి విషయ భూముల్లో విషయారణ్యంలో మీరు వెళ్ళకండి ఏ సాధువులారా ఏ ముక్షువులారా అని ముముక్షువులను సావధానం చేశాడు శంకరుల ఎందుకంటే దానికి అలవాటు జన్మజన్మల నుంచి కూడా విషయాల లోపల తిరుగుట దానికి పరిపాటి అవధూత గీతలో దత్తాత్రేయుల రంటారు అంటారు ఓ చిత్తం కథం భ్రాంత ప్రధావసి పిశాచవత్ అభిన్నం పశ్చాత్నం రాగత్యాగా చిత్తమా ఎందుకే పిశాచం వలె విషయాల్లోపల తిరుగుతూ ఉన్నావు అభిన్నం పశ్చాత్మానం మీ యొక్క స్వస్వరూపాన్ని పరమాత్మ చేత అభిన్నంగా తెలుసుకో ఈ విషయాల్లో ఉన్నటువంటి రాగాన్ని వదులుకో అప్పుడు నువ్వు సుఖంగా ఉండగలవు ఈ విషయాల్లోపల పరుగులు తీస్తూ ఉంటే నువ్వు ఎప్పుడైనా సుఖాన్ని అనుభవించావా చెప్పు సుఖం కనుక దొరికినట్లయితే ఎందుకు పరుగులు తీస్తావు మళ్ళీ సుఖం కోసము అని ఆ చిత్తాన్ని సంబోధించి అవధూత చక్రవర్తి అంటాడు ఆ విధంగా చిత్త చారణ చారాక చతుర్ది స్వేవ వ్యర్థమనర్థాయ మైవం విహర యోగవాసిష్టంలో ఐదు డ్యాష్ ఎనభై రెండు డ్యాష్ ఇరవై ఆరులో శ్రీ వాల్మీకి మహర్షుల వారు అంటారు ఇంద్రియముల యొక్క బహిర్ముఖ ప్రచారమునకు కారణమైనటువంటి ఓ చిత్తమా విషయాల్లో చేరించేటువంటి ఓ చిత్తమా దేహమునందు ఆత్మాభిమానమును కలిగజేయు చార్వాక అని సంబోధిస్తూ ఉదర భరణము కోసము నలుదశలెందు భిక్షమడుగుకొనే ఓ భిక్షగాడా అనర్థం కొరకు ఈ జగత్తులో కుక్క వల్లే వ్యర్థముగా ఎందుకు తిరుగుతున్నావే అన్నాడు దాన్ని కుక్క అన్నాడు ఆచార్యులేమో వ్యాఘ్రము అవధూత చక్రవర్తి పిశాచం ఈ విధంగా మనస్సును అనేక రకాలుగా సంబోధించి మహాత్ములు దాని యొక్క దుడుకుతనాన్ని చెప్పారు మర్కట సురాపానం తో వృశ్చిదంశనం తన్మధ్యే భూతసంచారో యద్వా త భవిష్యతి కరచి సాయన మధమత్తో వృశ్చి సందష్ట అప్పచగ్రస్ కం రూహిత్య వైచిత్ర్యంస యొక్క వైచిత్ర్యాన్ని చెప్తూ ఉన్నారు మర్కటం అంటే కోతి మనస్సు కోతి లాంటిది అంటాడు మొదలే కోతి కదా అది ఎప్పుడైనా స్థిరంగా ఉంటుందా బాబా అది చంచలం ఉంటుంది ఆ చంచలమైనటువంటి ఆ కోతికి ఒకనొకడు మర్కట శశురాపానం ఆ మర్కటకు సురాపానం చేయించాడు కళ్ళు తాగించాడు ఒక అంతలోనే దానిని తతో వృష్టి కథం క్షణం అంతలోనే ఒక తేలుగుట్టింది దానికి ఆ దానికి ఒక భూతం పిశాచం పట్టింది చూశారా మొదలే కోతి దానికి కళ్ళు దాగించాడు అంతలో తేలు గుట్టింది మరి ఆ పైన దానికి దయ్యం పట్టింది భూతం పిశాచం పట్టింది దానికి మరియు అది ఇటు అటు ఎగురుతూ ఆ దగ్గరలో ఉన్నటువంటి అగ్ని ఉన్నటువంటి పొయ్యిలో దూకింది చూశారా ఇప్పుడు ఎట్లా ఉంటది అని అంటాడు దాని పరిస్థితి కిం తస్య వైచిత్ర్యం దాని యొక్క చేష్ట ఎలా ఉంటుందో చూడండి ఇంత విచిత్రంగా ఉంటుందో చూడండి అన్నాను అంటే మనసు యొక్క దశ ఆ విధంగా అత్యంత చంచలమైనటువంటిది కాబట్టి దాన్ని అరికట్టడము చాలా కష్టము అని నహి చంచలతా హీనం మన కశ్చన దృశ్యతే చెలత్ అనో ధర్మం అగ్నేర్ ధర్మోష్ణత అనంటూ మహోపనిషత్తు చెప్తూ ఉంది ఎందుకంటే స్వభావ దురతి క్రమ అని చెప్పినట్లు స్వభావము వదలడం కష్టం ఆ మనసుకు చెంచలత్వం దాని స్వభావం దాని ధర్మం అంటాడు ఏ విధంగానంటే అగ్నికి ఉష్ణత దాని ధర్మం ఎట్లనో అట్లా ఈ మనసుకు చెంచలత్వం దాని ధర్మం అంటాడు అప్య మహత సుమేన్మూలనాదీ అప్పన్యసనా బ్రహ్మ విషమశ్చిత్తగ్రహ చిన్నమర్థం తస్సత్త్రం తస్ క్షీణే జగత్క్షీణం తచ్చిత్ం ప్రయత్న మహోపనిషత్తు మూడు డ్యాష్ ఇరవై ఇరవై ఒకటి యోగవాసిష్టం వైరాగ్య ప్రకరణము పదహారు డ్యాష్ ఇరవై వేదాంత పంచదశి ఏడు డ్యాష్ నూట ఇరవై ఒకటి అన్నిట్లో తీసుకోవడం జరిగింది ఈ శ్లోకాలను అప్యప్నాన్ మహత సుమేరు ఉన్ము లనాదపి సముద్రమునైనా పానం ఎవరు అగస్త్య ఋషి అందరికీ సాధ్యమా బాబా అయినా కానీ అసాధ్యమైన పనిని కూడా సాధించాడు అగస్త్యముని సుమేరు ఉన్ము లనాదపి సుమేరు పర్వతాన్ని కూడా ప్రగిలించి వేయవచ్చు అంజనేయుడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు పర్వతాన్నే ప్రగిలించుకొని వచ్చాడా లేదా ఎంతమందికి సాధ్యం చెప్పండి అవునా లేదా అసాధ్యమైనటువంటి పని అయినా కానీ సాధించబడిందా లేదా అపి వహిన్ బ్రహ్మన్ అగ్నిని అసనం చేయడం అగ్నిని తినడము ఇది సాధ్యమా పాప శ్రీకృష్ణ పరమాత్మ మింగేశాడా లేదా ఇటువంటి అసాధ్యమైనటువంటి పనులు కూడా కదాచిత్ కొందరి చేత సాధ్యం అవుతున్నాయి కానీ మనస్సును నిగ్రహించేది అసాధ్యము అంటాడు అంత కష్టం అంటాడు చిత్తం కారణమర్థానం తస్మిన్ సతి జగత్త్రయం చిత్తమే సమస్త అనర్థములకు కారణము అంటాడు ఆ మనస్సు ఉంటే మూడు లోకాలు ఉన్నట్టు తస్మిన్ క్షీనే ఆ మనసు కనుక క్షీణించినట్లయితే సమస్త లోకాలన్నీ కూడా క్షీణించినట్లే సంసారమే లేరు అనయ మనుష్యానా కారణం బంధమోక్షయోహో ఆ మనస్సే బంధానికి మనస్సే మోక్షానికి అని అనేక ఉపనిషత్తుల్లో మరియు విష్ణు పురాణము మరియు మనుస్మృతి ఇత్యాది గ్రంథాల్లో ఈ శ్లోకం వినపడుతుంది మనకు కాబట్టి మనస్సు ఉంటే జగత్తున్నది మనస్సు లేకపోతే జగత్తు లేదు మనస్సే బంధానికి కారణము మనస్సే మోక్షానికి కారణం అందువల్ల మనస్సే నీకు అనర్థానికి హేతు ఈ మనస్సు అంటే ఎవరో కాదండి ఈ మనస్సు అంటేనే అజ్ఞానం పెద్ద పెనుభూతం అజ్ఞానం అజ్ఞానం అంటే అదెక్కడిది అని అంటే మనస్సే నీ మనస్సే అజ్ఞానం అంటారు ఏషా హవిద్య కథిత మా ఐా పరమే పరమేతత్తద జ్ఞానం సంసారాది విషప్రదం యోగ వశిష్టం ఉపశమన ప్రకరము పదమూడు డాస్ ఎనభై తొమ్మిది ఈ మనస్సే అవిద్య ఈ మనస్సే మాయా ఈ మనస్సే అజ్ఞానము ఇదే సంసారానికి కారణం అంటాడు అందుకని అజ్ఞానం అంటే మనస్సు అంటే వేరే కాదు కాబట్టి ఈ మహాప్రమాదకరమైనటువంటిది మనసు మనసును నిగ్రహించడం కష్టము అని మనకు భగవద్గీతలో అర్జున్ వారు చెప్పారు చంచలం హి మన కృష్ణ సమాధి బలవదృఢం అన్నాడా లేదా ఈ మనస్సు చాలా చంచలమైనటువంటిది దాన్ని నిగ్రహించుట కష్టము వాయోరువ సుదుకరం అన్నాడు వాయువును బంధించడమైనా సాధ్యమవుతుంది కానీ మనస్సును బంధించుట చాలా కష్టము అన్నాడు అయినప్పటికీ కూడా అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌన్ేయ వైరాగ్యేన చ గృహ్యతే అని భగవంతుడు చక్కగా మనకు ఉపాయం చెప్పాడు అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అని యోగ సూత్రకారులు చెప్పారు ఇంత ప్రబలమైనటువంటిది భయానకమైనటువంటిది అనర్థకారి అయినటువంటి మనస్సే అయినప్పటికీ కూడా అది చంచలం ఉన్నది సంశయం లేదు ఇందులో అయినా కూడా అభ్యాసైన కెయ వైరాగ్యైనచ గృహ్యతే అభ్యాసం చేత వైరాగ్యం చేత ఈ మనస్సును నిగ్రహించడానికి వస్తుంది అని భగవంతుడు చక్కగా మనో యొక్క ఉపాయాలు చెప్పాడు కాబట్టి విషయాలయందు దోషదర్శనం చేసి వైరాగ్యాన్ని పొంది ఆ తర్వాత మనసును నిగ్రహించాలి అంటే శబ్దాది వెతరిక్త విషయేభ్య మనస నిగ్రహ శమ ఇుచ్యతే అని ఈ విధంగా చక్కగా లక్షణాన్ని కంఠస్థం చేసుకొని ఆ శమమును పొందడానికి ప్రయత్నం చేయండి తర్వాత ధమము దమం అంటే ఇంద్రియ నిగ్రహం శ్రోత్ర తక్కువ చక్షు జిహ్వా ఘ్రాణ అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు మరియు వాక్ పాణి పాదా పాయు ఉపస్థ అనేటువంటి పంచ కర్మేంద్రియాలు వీటన్నిటిని కూడా బాహ్య విషయేంద్రియాణం తద్వ్యతిరిక్త విషయభో నివర్తనం దమ బాహ్య విషయాల నుండి సమస్త ఇంద్రియాలను అంటే శ్రవణాది వ్యతిరేక్త తద్వ్యతిరిక్త అంటే ఇప్పుడు మనం పూర్వం సమంలో చెప్పుకున్న ప్రకారంగా శ్రవణాది వ్యతిరేక్త విషయముల నుండి పది ఇంద్రియాలను నిగ్రహించడం అంటేనే దము అనబడుతుంది ఈ ఇంద్రియ నిగ్రహం కూడా చాలా కష్టమే ఎందుకంటే ఇంద్రియాని ప్రమాధిని హరంతి ప్రసభం మనహ భగవంతుడు చెప్పాడా లేదా ఇవి దారి దొంగలని చెప్పింది అది పరిపంథినహ ఎందుకనంటే మనము పరమార్థ మార్గంలో పోతూ ఉంటే మనల్ని మార్గం నుండి చ్యుతులం చేసి మార్గం నుండి పతనం చేసి మనల్ని నరక కూపంలో పడేస్తాయి ఈ ఇంద్రియాలు ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ఇంద్రియానికి లోబడి ఒక్కొక్క ప్రాణి ప్రాణాలను కోల్పోయింది ఇక ఈ మనుషుడు ఐదు విషయాల్లో తగులుకొని ఐదు ఇంద్రియాలకు లోబడి ఆ ఇంద్రియాలతో తాదాత్మాన్ని పొంది శబ్దాది విషయాలను అనుభవిస్తుంటే వీడి గతి ఏం చెప్పాలి చెప్పండి శబ్దాది పంచభిరేవ పంచ పంచుహు స్వగుణర్ని బాహ కురంగతంగ పతంగ భృంగ పంచభిరచి కెం ఆచార్యులు చెప్పారు వివేక చూడమని శబ్దాది పంచ బిహిరేవ పంచ శబ్ద స్పర్శ రూప రస గంధ పంచ విషయాలలో తగులుకొని కురంగ మాతంగ పతంగ కురంగం అంటే హరిణము జింక మాతంగము అంటే ఏనుగు పతంగము అంటే కీటకం భృంగము అంటే తుమ్మెద మరి మీనము అంటే చేప ఈ విధంగా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విషయానికి లోబడి ప్రాణాలను త్యాగం చేసినాయి శ్రావ్యమైనటువంటి శబ్దాన్ని వినుటకు ఆసక్తి పొంది ఆ శబ్దంతో పొంది శ్రవణేంద్రియంతో తాదాత్మాన్ని పొంది హరిణము అని జింక అది వేటగాని చేతిలో చిక్కి ప్రాణాలను కోల్పోతుంది అట్లే సర్పం కూడా నాదస్వరానికి లోబడి అది పట్టుబడుతుంది అని చెప్పబడింది మరియు వెనుగు స్పర్శ సుఖానికి లోబడి అంటే స్పర్శేంద్రియంతో తదాత్మని పొంది స్పర్శ సుఖం ఆసక్తిని పొంది మావటి వాణి చేతులు చిక్కి అది వానికి వశగతం అయిపోతుంది తన యొక్క స్వాతంత్రాన్ని కోల్పోతుంది మరియు రూప విషయానికి లోబడి పతంగము అంటే కీటకము అంటే ప్రజ్వలిస్తున్నటువంటి దేదీప్యమానంగా మండుతున్నటువంటి మంటలను చూసి అది ఏదో ఫలం అనుకొని రూప విషయానికి లోబడి కీటకములు ప్రాణాలను కోల్పోతున్నాయి మరియు రస విషయానికి లోబడి మీనము అంటే చేప పశువులు కోల్పోతుంది ఆ చేపలను పట్టేటువంటి వాడు గాలానికి ఎర్రబెట్టి ఆ నీటిలో వదిలినట్లయితే మాంసం యొక్క ముక్కకు ఆ రస విషయానికి లోబడి ఆ చేప ఆ గాలాన్ని మింగేసరికి చేపలు పట్టేపాడు పైకి లాగుతాడంతే సచ్చిందా ఈ విధంగా మరియు గంధ విషయానికి భ్రమరము తుమ్మేద అది చూడండి తుమ్మిదని అంటే ఒక చెక్కకు కట్టెకే రంద్రం వేయగలదు అటువంటి సామర్థ్యం దానిలో ఉంది కానీ ఆ మకరందమును ఆస్వాదించినటువంటి మైకంలో అతి మృదువైనటువంటి తామర రేకులను కూడా రంధ్రం వేయలేక ఆ తామర రేకులలోనే పడి ఉంటుంది బయటకు వెళ్ళలేదు అప్పుడు సాయంత్రం పూట ఏనుగలన్నీ వచ్చి ఆ తామరం కూడా పెరిగి కాళ్ళ కింద వేసి తొక్కొచ్చు లేకపోతే నోట్లే పెట్టుకొని తినొచ్చు మొత్తం మీద ఆ తుమ్మి మీద ప్రాణాలని కోల్పోతుంది ఆ తుమ్మిద అనుకుంటుంది ఆ తామర పుష్పంలో చేరి ఆ తామర పుష్పంలోని మకరంధాన్ని గ్రోలి ఆ మకరంధము గోలినటువంటి మైకంలో అది ఏమనుకుంటుంది అనంటే రాత్రి భవిష్యతి సుప్రభాతం భాస్వాను హిష్యతి పంకజ శ్రీ ఇం విచితీ గజబుజ్జహార చూసారా అది అనుకుంటుందంట సాయంత్రం వేళ అయ్యింది కదా సరే ఇప్పుడు నేను ఈ మకరందాన్ని త్రాగి ఈ తాంబరంపూలోనే పడుకుంటా ఎందుకంటే సూర్యాస్తమయం కాగానే తామరం పువ్వు ఏం చేస్తుంది దాని స్వభావము అది ముకులించుకుంటుంది ముకులించుకుంటే రేకులన్నీ ముడుచుకుంటాయి ఆ ముడుచుకున్నటువంటి ఆ తాంబ్రం పువ్వులో నేను ఉండిపోతాను మరియు భాస్వానుదేతి హిశి పంకజ్రీహి ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో సూర్యోదయం అవుతూడనే ఈ పంకము తన రేకులను విప్పుకుంటుంది అప్పుడు మళ్ళీ కడుపార మహరంధాన్ని ఆస్వాదించవచ్చు ఆ తర్వాత ఇంటికి పోతేవా ఇప్పుడేం తొందరా అని చెప్పి రాత్రి అయినప్పటికీ కూడా ఆ తామరం పువ్వు నుండి ఆ భ్రమరము ఎగిరిపోకుండా అందులోనే ఉండిపోతుంది అప్పుడు సాయంత్రం వేళలో ఏనుగలు అడవిలో నుంచి ఏనుగలు వచ్చి ఆ తామర కొలను స్నానం ఆడుతూ జలక్రీడలు చేస్తూ అవి ఆ తాంబ్ర పువ్వులను కూడా పెరిగి కాళ్ళ కిందేసి తొక్కేస్తాయి అప్పుడు వాటితో పాటు భ్రమరం కూడా చచ్చిపోతుంది చూసారా గంధ విషయానికి లోబడి ఆ భ్రమరం ఏ విధంగా తన యొక్క అశువులు కోల్పోయిందో చూడండి సరే మీరు అంటారొచ్చు ఏమనంటే అవి అయితే తెలియలేని ప్రాణులు స్వామీజీ ఆ ఆ ఏనుగు కానీ ఆ మిడుతలు ఆ కీటకాలు కానీ మరియు ఆ చేప కానీ తుమ్మెద కానీ వాటికేమైనా తెలివి ఉందా తెలివి లేదు కదా అందుకని అవి సచ్చాయి మేమే తెలివి తక్కువమా మీరు అంటారు మేము శబ్దాది విషయాల్లో పడి మేమేం మేము అనర్థాన్ని తెచ్చిపెట్టుకుంటామా మాకేం తెలివి అని మీరు అంటారేమో అంటారు కానీ మంచి మంచి మేధావులు పండితులు మంచి మంచి వీరులు సూర్యులు కూడా శబ్దాది విషయాల్లో ఒక్కొక్క విషయానికి తగులుకొని చచ్చారు చరిత్రలు చూడండి శబ్ద విషయానికి లోబడి దశరథ మహారాజు శ్రవణ కుమారుణ్ణి వధించి వారి తల్లిదండ్రుల చేత శాపగ్రస్తుడయి చివరి దశలో హా రామ హా రామ హా రామా అంటూ చచ్చాడా లేదా శ్రవణేంద్రియానికి లోబడి శ్రవణేంద్రియ అంటే అతనికి శబ్దభేరీ విద్య వచ్చు కదా అందుకని ఆ విద్యను ప్రయోగించి శ్రవణేంద్రియానికి లోబడి ఆ శ్రవణకుమారుణ్ణి వధించి శాపగ్రస్తుడయి చివరికి హా రామా హా రామా అని విలపిస్తూ చచ్చాడు మరియు స్పర్శేంద్రియానికి లోబడినటువంటి కీచకుడు శైరేంద్రియ అనే పేరుతో విరాట్ రాజు కొలువులో ఉన్నటువంటి ద్రౌపదిని ఆశించి అక్కడ కీచకుడు చచ్చాడా లేదా భీముని చేతిలో చచ్చాడు మరి రూప విషయానికి లోబడి సీతామహాదేవి యొక్క రూప లావణ్యాన్ని ఆశించినటువంటి రవణాసురుడు రాముని చేత చంపబడి నెక్కి నీలిగిండా లేదా మరి రసవిషయానికి లోబడినటువంటి శుక్రాచార్యుడు తన సంజీవని విద్యను కోల్పోయిందా లేదా ఖచ్చుడు శుక్రాచార్యుని దగ్గరకు వచ్చి శిష్యునిగా పరిచర్యలు చేస్తున్న కాలంలో దేవయాని అతన్ని ప్రేమించింది అప్పుడు రాక్షసులు ఈ బృహస్పతి కుమారుడైనటువంటి ఖచ్చుడు మన శుక్రాచార్యుడైనటువంటి గురుదేవుని దగ్గరికి వచ్చి సంజీవనీ విద్యను దొంగిలించుకుపోవడానికి వచ్చిండని చెప్పి ద్వేషం పోని రాక్షసులు ఇతన్ని చంపారు ఖచ్చుని ఎన్నిసార్లు చంపినా కానీ దేవయాని విలపిస్తూ ఉంటే ఆ కూతురు యొక్క ఆ దుఃఖాన్ని చూడలేక శుక్రాచార్యుడు అనేక సార్లు లేపాడు మళ్ళీ అంటే రస విషయానికి లోపడి కళ్ళు తాగేవాడు అతడు ఆ కళ్ళులోనే ఖచ్చుని చంపి బూడియా చేసి అందులో కలిపితే అతని కడుపులోకే వెళ్ళిపోయాడు ఖజుడు బూడిద ద్వారా ఆ సురాపానం రస విషయానికి లోపడినటువంటి ఆ సంజీవని విద్యను కోల్పోయాడు అంటే దేవతలకు కూడా ఇవ్వవలసినటువంటి గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది అగతిక గతీన్యాయం అయిపోయింది అక్కడ మరియు ఒకసారి ఆ కుబేరుని యొక్క తోటలో నుంచి ఒక పారిజాత పుష్పము గాలితో కొట్టుకొస్తే ఆ దాని యొక్క సుగంధాన్ని ఆస్వాదించినటువంటి ద్రౌపది భీముని అడుగుతుంది ఏమయ్యా ప్రాణనాథ నాకోసము ఈ పారిజాత పుష్పమును నాకు తెచ్చియ్యావా ఈ ఎండిపోయిన వాడిపోయినటువంటి పుష్పమే ఎంత సుగంధం ఉన్నది అని అంటే తాజాగా ఉన్నటువంటి పుష్పం ఇంకెంత సుగంధం ఉంటుందో అటువంటి పుష్పాన్ని నాకు తెచ్చివ్వవా అని అడిగితే అప్పుడు గంధయుక్తమైనటువంటి ఆ పుష్పమును తీసుకురావడానికి వెళ్ళినటువంటి భీముడు హనుమంతునితో భంగపడ్డాడు చూసారా మరి ఇటువంటి పెద్ద పెద్ద మేధావులు బలార్జుడు పండితులు ఓవిదులు అయినటువంటి వాళ్ళే ఒక్కొక్క విషయానికే వాళ్ళు భంగపడ్డారు చచ్చిపోయారు కూడా అలాంటప్పుడు అంత తెలివి మనకున్నదా చెప్పండి మనమైతే ఐదు విషయాల్లో తగులుకున్నాం ఒక్కొక్క విషయం కాదండి ఐదు విషయాల్లో తగులుకున్నటువంటి తెలివి మనము సంసార సాగరం నుంచి బయటకు బాగా వివేకం చేయండి విచారం చేయండి ఇప్పుడు చెప్పాడు కదా సదానందము శ్రవణాది వ్యతిరేక్తభ్యహ విష్యహ అన్నాడు మనకు శ్రవణాదులు చేయడానికి అవసరమైనటువంటి శబ్దాది విషయాలను అనుభవించండి తప్పు లేదు సాధన చెయ్యాలి కదా దానికి ఏమీ దోషం లేదు కానీ ఈ శ్రవణాదులకు అవసరమైనటువంటి విషయాల కంటే అంటే ఆసక్తి చేత శబ్దాది విషయాలను అనుభవిస్తే అధికంగా అనుభవిస్తే ప్రమాదకరము అనర్థకారి అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకొని సాధనాలను సంపాదించుకొని సాధన చెయ్యండి సత్సంగాలు చేయండి శ్రవణ మనన నిధిధ్యాసనం చేయండి జ్ఞానాన్ని పొంది ముక్తులు కాండి కానీ లేకపోతే మాత్రం మీ ప్రయాస వ్యర్థమే అవుతుంది పదమూడవటి పను చూడండి జైసే రంగరహిత కాచి విషయ్ ముఖకే దేకే హువే నేత్రికి వృత్తి బహర్ నికస్ జాతి హే ఇక్కడ శమధమముల యొక్క పరస్పర అపేక్ష చూపెడుతున్నాడు ఈ టిప్పణంలో శమము లేకుండా దమము సిద్ధించదు ధమము లేకుండా శమము సిద్ధించదు ఈ రెండింటికి పరస్పర ఆపేక్ష ఉంది అని చెప్తూ ఒక దృష్ట్యా తిచ్చాడు ఏ విధంగా ఒక గ్లాస్ ఉందనుకోండి ఒక అద్దం ఉన్నది ఆ అద్దం వెనుక రంగు పూయనటువంటి ఆ అద్దమును మనం చూసినట్లయితే మన యొక్క నేత్రవృత్తి ఆ అద్దము గుండా బయటకు వెళ్ళిపోతుంది అది నిరోధించబడదు తైసే అట్లే ఇంద్రియ రూపు ద్వారికే విషయం నిరోధ రూపు దమ వినా ఏ విధంగా ఆ అద్దమునకు పూతలేని ఎడల మన నేత్రవృత్తి బయటకు దూసుకొని వెళ్ళిపోతుందో అట్లే ఈ ఇంద్రియ రూప ద్వారాలను కనుక నిరోధించకపోతే అంటే దమమును కనుక మనము సాధించకపోతే అప్పుడు ఏమవుతుంది మనక నిరోధ రూపం శమ సిద్ధు హోవె మనోనిరోధ రూప శమము సిద్ధించదు అంటాడు ఎందుకనంటే ఆ అద్దం వెనుక పూత లేకపోతే నేత్రదృష్టి ఏ విధంగా బయటకు వెళ్ళిపోయిందో అంటే నేత్ర దృష్టి అది అక్కడ నిరోధించబడలేదు ఎందుకు అక్కడ పూత లేదు పూత అడ్డంగా నిరోధంగా ఉంటే ప్రతిబంధకంగా ఉంటే నేత్ర దృష్టి అక్కడ ఆగిపోయి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనం ముఖం కనపడుతుంది కానీ అక్కడ పూత అనేది నిరోధం లేదు కదా అందుకని నేత్రి నేత్రవృత్తి బయటకు వెళ్ళిపోయింది అట్లే ఈ ఇంద్రియములు ద్వారాలను కనుక మనము నిరోధించకపోతే ఈ మనసు కూడా దూసుకు వెళ్ళిపోతుంది విషయాల వైపుకు అని ఇక్కడ శమమునకు దమం యొక్క అపేక్ష చూపించాడు అట్లే ఇప్పుడు దమమునకు శమం యొక్క అపేక్ష చూపెడుతున్నాడు చూడండి ఆరు లగాముకే పకిడే వినా అశ్విక న్యాయ మనకే నిరోధ రూపు శనా ఇంద్రియ నిరోధరూపు దమ్ సిద్ధు హోవెనహి అయితే శమధముకి పరస్పర అపేక్ష రథాన్ని లాక్కే లేటువంటి గుర్రాలను అదుపులో పెట్టుకోవడానికి వాటికి లగాము ఉంటుంది కదా కళమంటారు లేదా ఎద్దులకైతే పగ్గము కడతారు అయితే ఆ లగాము కనుక లేకపోతే ఆ అశ్వములు ఆ గుర్రములు విచ్చలవిడిగా అవి పరుగులు తీస్తాయి అట్లే మన మనోనిరోధ రూప లగము లేకపోతే ఈ ఇంద్రియాలైనటువంటి గుర్రాలు విచ్చలవిడిగా శబ్దస్పర్శ రూపరసంగ విషయాల్లో పరుగులు తీస్తాయి అప్పుడు జీవుణ్ణి పతనం చేస్తాయి యతతో హి అపి కౌన్తయ పురుషస్య విశ్చిత ఇంద్రియాని ప్రమాధిని హరంతి ప్రసభం మన అని భగవంతుడు కూడా మనకు భగవద్గీతలో చెప్పాడు కదా కాబట్టి మనస్సును లగం అంటే మనస్సు అనేటువంటి లగం మనస్సు అనేటువంటి కళ్యాణం కనుక మన చేతులు లేకపోతే అంటే మనో నిరోధం అనేటువంటిది లేకపోతే धमट कष्ट अंत इंद्रिया निग्रहुट कष्ट अने धमुनक परस्पर अपेक्ष चूपे तैसे सारी षटंपत्ति की परस्पर अपेक्ष हे इलामूम उपरतीक्ष श्रद्ध सवि संपूर्ण षट संपत्ति परस्पर अपेक्ष ఈ షట్ సంపత్తిలోని పరస్పర అపేక్ష ఎలా ఉంటుంది అనేది మనకు ఇరవైవ దోహ యొక్క టిప్పంలో శాంతో శాంతోదాంత ఉపరత తితిక్షు శ్రద్ధ సమాహితో భూత్వ ఆత్మన్యవాత్మానం పశతి అనేటువంటి బృహదారణ యొక్క శృతి అనుసారంగా క్షమాది షట్ సంపత్తి జ్ఞానమునకు అంతరంగ సాధనములుగా చెప్పబడ్డాయి మరియు శ్రీ వేదవ్యాస భగవానులు కూడా శమధమాద్యుపేత సత్ తథాపితో తద్విధేహే తంగతయా తేషం అవశ్య అనుష్ఠేయత్వాత్ అని బ్రహ్మసూత్రం మూడు నాలుగు ఇరవై ఏడులో చెప్పారు ఈ విధంగా శమము మరియు ధమము అనేటువంటి రెండు సాధనాలు తెలుసుకున్నాం శమము దమము తర్వాత శ్రద్ధ పదిహేడవ దోహ చూడండి అత శ్రద్ధ సమాధాన లక్షణ శ్రద్ధ మరియు సమాధానం అనేటువంటి రెండిటిని కలిపి ఒకే దోహలో చెప్తున్నాడు రెండిటి యొక్క లక్షణాలు చెప్తున్నాడు సత్యవేద గురువాధా స విశ్వాస శాస్త్రక్యబుద్ధ్యావధారణ సా కథిత సద్భిస్తున్నా విూడమలో శాస్త్ర గురువాక్య శాస్త్రవాక్యం నందు గురువాక్యం నందు అకుంఠితమైనటువంటి పరమ విశ్వాసమునకే శ్రద్ధ అంటారు అంటే శాస్త్రవాక్యములు తత్వమస్యాది మహావాక్యములు మరియు వాక్యములు సత్యమున్నవి నా కళ్యాణాన్ని తప్పకుండా చేయునవై ఉన్నవి అని పరమ విశ్వాసం కలిగి ఉండుట దీనికి శ్రద్ధ అంటారు గురు వేదాంత వాక్యసు బుద్ధిర్యా నిశ్చయాత్మిక సత్యమిత్యవ శాశ్రద్ధ నిదానం ముక్తి సిద్ధయే సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహంలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తారు శ్రద్ధస్వ సౌమ్యతి అని చాందో గోపనిషత్తు కూడా ఆరు పన్నెండు మూడులో చెప్పింది గురువాక్యముల యందు వేదాంత వాక్యముల యందు అంటే అవి యథార్థములే ఉన్నవి అనేటువంటి దృఢ విశ్వాసం కలిగి ఉండుటయే శ్రద్ధ అని తెలుసుకోవాలి వేదాంత వాక్యాలు చెప్తూ ఉన్నాయి తత్వం వచ్చేది మహావాక్యాలు నీవే బ్రహ్మవు అని చెప్తూ ఉన్నాయి మరి ఆ వాక్యాల ఎందు శ్రద్ధ ఉండాలి అస్థిత్యేవోపలబ్దవ్య అని అంటూ కఠోపనిషత్తి చెప్తుంది ఆ పరబ్రహ్మము అస్థి అంటే సద్్రూపమై ఉన్నది అట్లే ఉపలక్షణంగా చిద్రూపము ఆనందరూపము అన్యత్ర అన్యత్ర చెప్పబడింది కాబట్టి పరబ్రహ్మతత్వము ఉన్నది అది నా యొక్క స్వరూపమే అని ప్రత్యేక అభిన్న పరబ్రహ్మ స్వరూపముగా నిశ్చయం చేసుకోవాలి అందుకని శ్రద్ధ చాలా అవసరం ఉన్నది శ్రద్ధ పెట్టినట్లయితే జీవుని అవుతుంది తప్పకుండా జయా వస్తువులభ్యతే అని ఆచారం చెప్పిన ప్రకారంగా పరబ్రహ్మ వస్తు మనకు తప్పకుండా ప్రాప్తం అవుతుంది శ్రద్ధయా భజత పుంస శిలాపి మూర్ఖో పిపూజితో భక్త్యా గురు భవతి సిద్ధిద సకల జనులకు శ్రద్ధయ్యే తల్లి వలె హితం చేకూరుస్తుంది వేదవ్యాస భగవానులు కూడా యోగ సూత్రము యొక్క భాష్యాన్ని చెప్తూ శ్రద్ధ చేతసహ సంప్రసాద సాహి జనని ఇవ యోగినం పాతి అని అంటూ చెప్పారు ఈ విధంగా తల్లి శిశువును ఏ విధంగా రక్షిస్తుందో అదేవిధంగా ముముక్షువును శ్రద్ధ రక్షిస్తుంది అని చెప్పాడు శ్రద్ధ పెట్టినట్లయితే సకల జనుల యొక్క హితము చేకూరుతుంది నరులకు శ్రద్ధ ఉంటే భూలోక స్వర్గలోకాల్లో సిద్ధి ప్రాప్తమవుతుంది శ్రద్ధతో సేవిస్తున్నటువంటి పురుషునికి రాయి కూడా ఫలం ఇస్తుంది ఇప్పుడు మనము దేవతా ప్రతీకాలు విగ్రహాలు ఫోటోలు మొదలైనటువంటి మనం పెట్టుకొని ఆరాధిస్తామా లేదా మరి వాటి ద్వారా ఉపాసకునికి ఫలం సిద్ధిస్తుందా లేదా చెప్పండి సిద్ధించకపోతే మరి ఎందుకు ఆరాధిస్తున్నాడు అంటే ఒక రాయి కూడా ఫలం ఇస్తుంది ఉదాహరణకు మహాభారతంలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుని యొక్క మూర్తిని ఎదురుగా పెట్టుకొని శస్త్రవిద్యను అభ్యాసం చేశాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు స్వయంగా పాండవులకు కౌరవులకు శస్త్ర విద్యను నేర్పించాడు అందులో చాలా నేర్పరి అయినటువంటి వాడు సవ్యసాచి అర్జునుడు అతనికంటే కూడా గొప్పవాడైనాడు ఏకలవ్యుడు చూశారా ఎందుకట్లా కాగలిగాడు అంటే శ్రద్ధ శ్రద్ధ పెట్టాడు విద్యను ఆర్జించాడు ఆ రాయుడ గురు అయిందా లేదా శిలా కూడా శ్రద్ధ పెట్టినట్లయితే అదే గురు గురువుతుంది అని మనకు మహాభారతం నిదర్శనం ఒక మూర్ఖుని ఎందు ఒక సాధకుడు గురుబుద్ధి పెట్టుకున్నాడు గురువుగా భావించాడు అయితే ఎవరి ఎందైతే శ్రద్ధ పెట్టాడో అతడైతే మూర్ఖుడున్నాడు అయినా కానీ ఇతని శ్రద్ధయే అతనికి సద్గురువుగా ఫలానిచ్చేటువంటి వాడు అవుతాడు చూశారా ఇటువంటి మహాత్మ్యము శ్రద్ధలో ఉంది మంత్రాలను అనుష్ఠిస్తాము ఉపాసనలు చేస్తాము ఆ మంత్రము శాస్త్రోక్తమైనది కాకున్నా కూడా అది ఫలాన్నిస్తుంది దుస్తులైనటువంటి ఎంతోమంది రాక్షసులు వామ మార్గాన్ని అనుసరించి శాస్త్రోక్తమైనవి కానటువంటి మంత్రాలను ఉచ్చారణ చేసి సిద్ధులు పొందినారు ఎందుకు ఆ మంత్రం మీద శ్రద్ధ ఉన్నది ఈ మంత్రము నాకు తప్పకుండా ఫలమిస్తుంది అనేటువంటి శ్రద్ధ ఉన్నది కాబట్టి దాని చేత వాళ్ళు ఫలాన్ని పొందారు అంటే శ్రద్ధ అంత ప్రధానమైనటువంటిది మంత్రే తీర్థేది జయ దైవే దైవ జ్ఞే భేష జయ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి స్కంద పురాణము బ్రహ్మోత్తర ఖండం చెప్తుంది పదిహేడవ అధ్యాయము నాలుగో శ్లోకము మరి ఎనిమిదవ శ్లోకం మంత్రము పుణ్యతీర్థము బ్రాహ్మణుడు దేవుడు జ్యోతిష్కుడు వైద్యుడు గురువు వీరి పట్ల కనుక ఎట్టెట్లా నమ్మకం కలిగి ఉంటే అట్టెట్లా కార్యశుద్ధి అవుతుంది అంటే శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే కార్యశుద్ధి అవుతుంది కాబట్టి అనేది చాలా ప్రధానమైనటువంటిది ఒకవేళ శ్రద్ధ పెట్టకుండా అశ్రద్ధ పెట్టినట్లయితే ఏమవుతుంది అశ్రద్ధ పరమం పాపం శ్రద్ధ పాప విమోచని మహాభారతం శాంతి పరం చెప్తోంది రెండు వందల శ్రద్ధ అనేది పరమ పావనమైనటువంటిది అశ్రద్ధ పరమ పాపభూయిష్టమైనటువంటిది అని చెప్పింది అశ్రద్ధ యాకృత పూజ దానం యజ్ఞస్త పోవ్రతం సర్వం నిష్ఫలతాం యాతి పుష్పం వంజతరోరివ స్కంద్రహ్మోత్తరఖండం పదిహేడవ అధ్యాయము ఆరో శ్లోకం చెప్తుంది అశ్రద్ధయా కృత పూజ అశ్రద్ధ చేత చేసినటువంటి పూజ కానీ దానము కానీ యజ్ఞము కానీ స్తోత్రాలు కానీ ఇవన్నీ కూడా నిష్ఫలతాం యాతి నిష్ఫలత్వాన్ని పొందుతాయి ఏ విధంగానంటే కొన్ని చెట్లు ूल पूयल का पुष्प वंद्यव वंद्योडुटू पुष्पाल पूयल कायंक श्रद्ध लेकूं लभ अश्रद्धयाहुत दत्त तपस्त कृत असदच्ते पार्थ न चेत नो श्रद्धा विरहित यज्ञ తామసం పరిచక్షతే అజ్ఞాశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి అని అంటూ మనకు భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పాడు కదా అశ్రద్ధ చేత చేసినటువంటి హోమము కానీ దానము కానీ తపము కానీ ఏదైనా కానీ అది అసద్పమైపోతుంది అంటే నిష్ఫలమైపోతుంది శ్రద్ధ లేనటువంటి యజ్ఞము అది తామస యజ్ఞం కాబట్టి అజ్ఞాశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి అజ్ఞపురుషుడు మరియు అశ్రద్ధ పరుడు మరియు సంశయాత్ముడు వీళ్ళు ముగ్గురు నశించిపోతారు అని చెప్పింది ఉన్నది అనేటువంటి ఒక గుద్దమతస్థుడు అశ్వఘోష అనేటువంటి గుణ గ్రంథం రాసి అని శ్రద్ధ ధనం శ్రేష్ట తమం ధనేభ్య శ్రద్ధ అనేది సకల ధనముల కంటే శ్రేష్టమైనటువంటి ధనము అని చెప్పాను ఎవడికైతే గురుశాస్త్రాల ఎందు శ్రద్ధ అకుంఠితమైనటువంటి విశ్వాసము ఉంటుందో వానంత ధనవంతుడు మూడు లోకాల్లో కూడా ఎవడు ఉండడు ఎందుకంటే ఆ శ్రద్ధ చేత అతడు పరమ పదవినే పొందగలుగుతున్నాడు అంతకంటే ధనం ఇంకేమి కావాలో చెప్పండి లౌకికమైనటువంటి ధనము మోక్షాన్నిస్తుందా బాబా లౌకికమైనటువంటి భోగాల అనుభవించడానికి వస్తుందేమో కానీ మోక్షమైతే దొరకది కదా అందువల్ల శ్రద్ధ అనేది పరమధనము అని చెప్పిందండి మరియు ఈ శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది యోగి నామపి సర్వేషం మద్గతేనంతరాత్మనా శ్రద్ధ వాన్ భజతే యోమాం సమేయుక్తమోమ ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధ దాన మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియా అని భగవంతుడు కూడా పన్నెండవ అధ్యాయము ఇరవయో శ్లోకము ఆరో అధ్యాయము నలభై శ్లోకములో కూడా ఎవరైతే శ్రద్ధ చేత నన్ను ఆరాధిస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు అని ఈ విధంగా భగవంతుడు కూడా చెప్పాడు కాబట్టి శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది దాన్ని ముముక్ష అయినటువంటి వాడు ప్రయత్నము చేత సాధించాలి మరియు ఈ శ్రద్ధ అనేది ఒక వృక్షం లాంటిది అంటాడు మోక్ష సాధనాల సంపత్తి అనేది ఒక వృక్షం అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వివేకం వైరాగ్యం షడ్ సంపత్తి ముముక్ష అనేవైతే సాధనాలు చెప్పుకుంటున్నామో శ్రవణ మనన నిది ధ్యాసనాలు ఇవన్నీ కూడా మోక్ష సాధనాలు అయితే ఈ సాధనాల యొక్క సమూహం అంతా కూడా ఒక వృక్షం లాంటిది అని తెలుసుకోవాలి అయితే ఆ వృక్షం ఏపుగా పెరగాలంటే దానికి నీరు అందించాలి కదా ఆ చెట్టు మొదట్లో నీరు పోస్తాము ఆ నీరు పోసినప్పుడు మనము ఆ నీరు అటు ఇటు పారిపోకుండా మనం చుట్టూ ఆలబాలం వేస్తాము ఇలా చుట్టు పాదు వేస్తాం అంటే చుట్టు కట్టగడతాం మట్టితోని కట్టగట్టి నీరును ఆ చెట్టు మొదట్లో పోస్తే ఆ కట్టె ఉన్నది కాబట్టి ఇంకా చెట్టును విడిచి నీరు బయటకు పోవడానికి వీల్లేదు ఆ చెట్టుకే చెందుతుంది మనం పోసినటువంటి నీరు కాబట్టి ఆ ఆలవాలం ఏదైతే ఉన్నదో అది నిష్కామ కర్మ అని తెలుసుకోవాలి ఆ చెట్టుకు నీరు పోస్తామే ఆలవాలము అది నిష్కామకర్మ అని తెలుసుకోవాలి ఇక ఆ చెట్టు మొలవడానికి విత్తనం కావాలి కదా ఆ విత్తనం ఏమిటి అని అంటే ఈశ్వరుడు ఎందు మరియు గురువు యందుగల భక్తి ఎస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురవు తే కథిత హ్యర్థా ప్రకాశంతే అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఈశ్వరునియందు మరి గురువు యందు భక్తి కలిగి ఉండుట ఇది ఈ సాధన సంపత్తి అనేటువంటి వృక్షానికి బీజం అనబడుతుంది ఇక ఆ బీజమును నాటినట్లయితే అది మొలకెత్తుతుంది అంకురం ఉదయిస్తుంది కదా ఆ అంకురం ఏమిటి అని అంటే మంద వివేకము అని తెలుసుకోవాలి ఇక అది క్రమేణా పెరిగి పెద్ద తవ్వుతూ ఉన్నప్పుడు ఆ వృక్షమునకు కాండం వస్తుంది ఆ కాండం ఏమిటి అంటే దృఢ అని తెలుసుకోవాలి ఆ కాండం పెరిగి పెరిగి శాకోపశాఖలుగా అని శాఖలు వస్తాయి కదా ఆ శాఖలు ఏమిటి అని అంటే వివిధ మగు వైరాగ్యము మనం వైరాగ్యము గురించి చెప్పుకున్నప్పుడు అక్కడ యతమానము ఏకేంద్రియము వశీకారము ఇత్యాది ఏవైతే వైరాగ్యాలు మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ శాకోపశాఖలు అని తెలుసుకోవాలి ఇక పుష్పగుచ్చములు ఏవైతే వస్తాయో ఆ వృక్షానికి అవి శమము దమము ఉపరతి తితీక్ష సమాధానము అనేటువంటి ఐదు సాధనాలు పుష్పగుచ్చాలు మరియు మగ చెట్లు ఆడి చెట్లు ఉంటాయి సాధారణంగా పల్లెల్లో ఉన్నవారికి వ్యవసాయదారులకు చాలా గుర్తు ఖర్జూర చెట్లు తాటి చెట్లు బొప్పాయి చెట్లు ఇవి మగ ఆడ రెండు విధాలుగా ఉంటాయి అయితే మగ యొక్క పూలలో ఉన్నటువంటి ఏదైతే పుప్పడి అది ఆడ చెట్టు యొక్క పూల మీద సంపర్కమైనప్పుడు ఆ ఆడచెట్టు ఏదైతే పూలు పూసుందో అది కాయలుగా వస్తుంది అంటే మగ పుష్పాల యొక్క ఆడపుష్పాల యొక్క సంయోగం కావాలి కదా ఆ మగ పుష్పాల యొక్క సంయోగం ఏమిటి అని అంటే గురువాక్య శ్రవణము అని తెలుసుకోవాలి మరియు ఫల సంబంధమైనటువంటి అన్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంటే మనం ఆ ఫలాలను కాపాడుకొని మనం అనుభవించాలి అని అంటే అన్ని ప్రయత్నాలు కూడా ఉంటాయి ఇతర పశువులు పక్షులు మొదలైన వాటి నుంచి రక్షించుకోవాలా లేదా ఆ ఫలాలను ఆ విధంగా ఏం చేయాలి మనం అంటే శ్రవణమను జలమును విడుచుట మన సంశయము మొదలు కలుపుతీయుట నిధిధ్యాసనమను కావలి దానిచే భేదవాది పామర పురుషులు కామము మొదలుగు పశు పక్షుల నుండి కాపాడుట తత్వం పదార్థ శోధన చే ఎండిన శాఖలు మున్నగు అనావశ్యక చెత్తను తొలగించుట ఈ మొదలుగునవి ఊహించదగినవి ఇవి అన్య సాధనాలు శ్రవణము మరణము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన ఇవి ఆ వృక్షం యొక్క ఫలాలను కా కాపాడుకోవడానికి అన్య సాధనాలని తెలుసుకోవాలి ఇక ఆ పుష్పములు పూసిన తర్వాత ఏవైతే ఫలములు వస్తాయో ఆ ఫలములే శ్రద్ధ అని తెలుసుకోండి ఆ ఫలములే శ్రద్ధ ఎందుకంటే వృక్షమునకు ప్రధానమైనటువంటిది అంగం ఏమిటి వృక్షాలను నాటడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి ఫలములే కదా ఆ ఫలములే ఈ సాధన సంపత్తి రూప వృక్షము యొక్క ఫలము శ్రద్ధ అని తెలుసుకోండి ఇక పనుల పరిపాక అవస్థ ముముక్షుత్వం ఆ శ్రద్ధ అనేది ఫలం పరిపక్వాన్ని చెందితే ముముక్షుత్వం అని తెలుసుకోవాలి ఆ పండ్లలోని మధురమైనటువంటి రసము బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానము అది పండ్లలోని రసం తెలుసుకోండి ఇక ఆ పండులోని నిష్ప్రయోజనమగు టెంకు అది భక్తి అని తెలుసుకోవాలి ఆ భక్తి అనేది విత్తనం అని పూర్వము ఆ టెంకు ఆ బీజం అది భక్తి రసస్థానీయమైనటువంటి జ్ఞానం ఏది కలదో అది పండు స్థానీయమైనటువంటి శ్రద్ధ యొక్క అధీనంలో ఉంటుంది ఎందుకంటే ఆ శ్రద్ధ పండు ఎండిపోయినసో జ్ఞానం అనే రసం కూడా ఎండిపోతుంది కదా అంటే జ్ఞానం అనే రసము మనకు ప్రాప్తం కావాలంటే శ్రద్ధ అనేది ఫలము సురక్షితంగా ఉండాలి ఇక ఆ పండును భుజించుట మరి తృప్తి పొందుట అనేటువంటిది ముక్తి దశ అని తెలుసుకోవాలి ఈ విధంగా సాధన సంపత్తి అనేటువంటి వృక్షమును ఇక్కడ రూపకం చేసి పండిత్ పీతాంబరిజీ వారు వేదాంత బాలబోధంలో చక్కగా చెప్పాడు ఈ సాధన సంపత్తిని అందులో ప్రధానమైనటువంటిది ఫలరూపంలో శ్రద్ధ కాబట్టి ఆ శ్రద్ధను సంపాదించుకోవాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం జ్ఞానం లబ్ధా పరం శాంతి అచురే నాది గచ్చతి అని ప్రకారంగా అనతి కాలంలోనే అతిశీఘ్రముగా ఈ శ్రద్ధ గలవాడు జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షాన్ని పొందగలడు ఇప్పుడు ఇందులో కొన్ని టిప్పన్లు ఉన్నాయి చూడండి అవి అట్లే వదిలిపెట్టిపోతున్నాం మనము తర్వాత పద్నాలుగో టిఫను చూడండి సర్వసాధనంకి సంపత్తి రూపు ది మంథనికి సామాగ్రి విష రూప మంతన పాత్ర హై తాకే భంగు హువే సర్వసాధనానికి వ్యర్థత హోవే హై శ్రద్ధ యొక్క ప్రాధాన్యాన్ని చెప్తూ పండిత్ పీతాంబర్జీ వారు అంటున్నారు ఈ శ్రద్ధ అనేది ఒక గట్టి పాత్ర లాంటివి అంటాడు ఏ విధంగా దది మంథనం చేసేటప్పుడు మనము పెరుగును చిలుకుతాము కదా పెరుగును చిలికి ఒకవైపు మజ్జిగను మరియు మరొక వైపు వెన్నను వేరు చేస్తాం కదా గదిని మంచనం చేసేటప్పుడు మనము ఒక పాత్రలో వేసి ఆ పాత్రలో ఒక కవ్వం వేసి తాళ్ళతో ఇలా ఇలా మనము లాగుతూ ఉన్నప్పుడు ఆ కవ్వము ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంటే పెరుగు చిలికి అది మజ్జిగగా మరియు వెన్నగా వేరు చేయబడుతుంది అయితే పెరుగును మనం మంత్రం చేసేటప్పుడు ఆ పాత్ర కనుక గట్టిది లేకపోతే మనకు మర్జిగా దొరకదు ఇటు వెన్న దొరకదు అందుకు పాత్ర చిట్లి పైన అంటే ఆ దది అంటే ఆ పెరుగు మొత్తం వలకపోతుంది అంటే ఆ దది మంత్రం చేయడానికి ఏ విధంగా పాత్ర చాలా గట్టిది అవసరమో పాత్ర ఎంత ముఖ్యమైనదో అట్లా ముముక్సు శ్రవణం మననము నిది అనేటువంటి మంచనం చేయాలి అని అంటే మనం వివేకం వైరాగ్యం మొదలైనటువంటి అనేక సామాగ్రులు కావాలని చెప్పుకున్నాం కదా అన్ని సామగ్రుల్లో ఈ శ్రద్ధ అనేది పాత్ర లాంటిది చాలా ప్రధానమైనటువంటిది అని రూపకం చేసి పండిత్ పీతాంబర్జీ బోధరత్నాకరం అనేటువంటి గ్రంథంలో చెప్పినాడు కాబట్టి శ్రద్ధ అనేది ఒక తది పాత్ర లాంటిది అంటాడు లేక సర్వ సాధనానికి సంపత్తి రూపు వృక్షానక శ్రద్ధారూపు ఫలహే సకల సాధనాల యొక్క సమూహాత్మకమైనటువంటి వృక్షం యొక్క ఫలరూపమైనటువంటిది శ్రద్ధ అని చెప్పినాను తాకే నాశయే సర్వ సాధనానికి వ్యర్థత ఓ ఆ ఫలం గనక నాశనమైతే ఇక ఆ వృక్షము నాటి మాత్రం ఏం ప్రయోజనము దానికి అనేకమైనటువంటి సదుపాయాలు సాధనాలు సమకూర్స్తే ఏం లాభం చెప్పండి ఆ ఫలమే ప్రాప్తం కాకపోతే అంతా వ్యర్థమే కదా సాధనాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి కదా అట్లే శ్రద్ధ లేకపోతే వివేకము వైరాగ్యము మరి షట్ శ్రద్ధను విడిచి మిగతా సమాధమ ఉపరతి తితిక్ష మరి సమాధానం అనేటువంటి ఐదు సాధనాలు మరియు ముముక్షుత్వం ఈ సాధనాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి శ్రద్ధకే పోతే అన్య సర్వ సాధనానికి సఫలత హోవే శ్రద్ధ కనుక ఉన్నట్లయితే మిగతా సాధనలు అన్నీ కూడా సఫలమవుతాయి కాకపోతే జ్ఞానికే సర్వ సాధనం విషయ్ శ్రద్ధ జో హే సో ముఖ్య సాధన హే జ్ఞానము నాకు సకల సాధనాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో వాటన్నిటిలో శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనటువంటి సాధన కాక కుసంగా నాసికే నిమిత్తతే రక్షణకరణ యోగ్యే కదా కుసంగం అంటే శాస్త్ర సంస్కారహీనులైనటువంటి పురుషుల యొక్క సహవాసము శ్రద్ధను భంగం చేస్తుంది శ్రద్ధను నాశనం చేస్తుంది కాబట్టి అటువంటి శాస్త్ర సంస్కారహీనులైనటువంటి పామరులు మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సహవాసం నుండి ముముక్షు చాలా దూరంగా ఉండాలి ఆ కుసంగం నుంచి శ్రద్ధను రక్షించుకోవాలి అంటాడు ని సంగతా ముక్తి పదం యతి నా సంగాదశేషాహ ప్రభవంతి దోషాహ అని మనకు విష్ణు పురాణం చెప్తుంది యతులకు అంటే ప్రయత్నశీలునైనటువంటి సాధకులకు నిస్సంగత్వం అనేది ముక్తికి సోపానం అంటాడు సంగాదశేషాహ ప్రభవంతి దోషాహ ఒకవేళ సంఘం చేసినట్లయితే అనేక దోషాలు ప్రాప్తమవుతాయి ఆ శాస్త్రం నందు గురువు నందు ఉన్నటువంటి శ్రద్ధ భంగతుంది కాబట్టి నిస్సంగత్వం అంటే శాస్త్ర సంస్కారహీనుడైనటువంటి పురుషుల యొక్క కుసంగమును వదిలిపెట్టి శ్రద్ధను రక్షించుకోవాలి అని చెప్తుంది ఈ విధంగా శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను చెప్పి సాధన సంపత్తి రూప దది మంతనికి సామగ్రిక రూపకు హనే శ్రీ బోధరత్నాకరికే ప్రథమ రత్న విషయ్ శ్రీ పండిత్ పీతాంబర్జీ వారి యొక్క గ్రంథాలలో బోధరత్నాకరం అనేటువంటిది కూడా ఒక గ్రంథం ఉంది అందులో మొదటి రత్నంలో మేము చెప్పి ఉన్నాము అంటాడు ఆ గ్రంథం ఇప్పుడు ఉపలబ్ధి లేదు అవురు విసిహి సాధన సామగ్రి రూపు వృక్షిక రూపకహమనే శ్రీ బాలబోధిని టీకా సహిత బాలబోధికే ప్రథమ ఉపదేశ విషయ విస్తరిస్తే లిఖాహే ఇప్పుడు మనం చెప్పుకుంటూ సాధన సామాగ్రి సమూహాత్మకమైనటువంటి ఒక వృక్షము దానిలో ఫలం అనేటువంటిది శ్రద్ధ అని రూపకం చేసి విస్తారంగా మేము వేదాంత బాలబోధమైనటువంటి గ్రంథంలో మొదటి ఉపదేశంలో వ్రాసి ఉన్నాము అంటాడు జిజ్ఞాసగల అక్కడ చూసుకోండి హరి ఓం తత్సనా సహనో భునక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్ మా విద్విషావహై ఓ శాంతి శాంతి